డైనాలుగు నన్ను నెవ్వరుగా చేరు నాటి పగెంతురుగాకం నిన్న నేడీరోతలైతేం నీతియవునాకును దేవుడ నేనేయంట తిరిగే నాస్తికుడనా దేవతలకు మొక్కబోతేం ఇక నగరా కావించి ఇంద్రియములే గతని పిన్నాళ్లుండి ఆవల జితేంద్రియుడనంటే నభి నగబా కర్మము కడు దొల్లిసేయకం ఇక నా కర్మము సేయగబోతే కర్మమేహే నగరా దుర్మతి సంసారినై తొయ్యలుకు మోహించి అర్మిలి దూషించితేను అటవారు నగరా నేనే స్వతంత్రుడనంట నిండు దానాలల్లమాని పూని ఇంక చెయ్యబోతే పొంచి అవి నగవా నే నిన్నిటా సిగ్గుపడి నీ మరగుజొచ్చి తెనిం ఆనుకొనిం శ్రీవేంకటాధిపుడ కావవే